ఒక లేఖరిని పట్టుకొచ్చారట రాసేవాడిని రాయ్ ఈయన ఏ అడిగితే ఎలా తెస్తానన్నాడు తెస్తాడట ఎట తెస్తాడు రాయి వయ చేళ్ళు పోషణాలు డబ్బులు పత్రాలు రాస్తానా జాబితా అంటే ఆయన అన్నాడట అంతేనా చింతామణిలో అంటాళి చింతామణిలో అడుగుతుంది అదే ఆ నాయక ఎవరండి అప్ప అల్లుడు గారు మనకేమి జీడిపు వ్యాపారం లేదా ఒక బాడుపప్పు చాలా సింపుల్గా గోరే వేళత్త అన్నాళ్ళి అది దానికి తగిపోయింది అనుకోండి నీకు ఇయ్యనా ఇంకా అంటే ఒక వర్ష చెప్పారట ముంత మంగళం కొత్త కొండీపు రకరకాలుగా నేను కూడా డ్రావ్ అయ్యాను అన్ని రాసిన తర్వాత వీ నన్నాడైతే రాసేమయ్యా పాపని చాలా కష్టపడి రాసినట్టు నీకు కూడా ఏం కావాలి నాకు చేయాలి చాలా బాగా కూర్చోాలి అనేటప్పటికి సరసీల సారూపము ధరించి ఎల్లుండికి అలా తీసుకొస్తాను అని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడట సర్వేశ్వరుడే అదే పేరుతో మరల వచ్చాడు వెళ్ళిపోయాడు వెళ్ళి ఈయన ఒక భాగవతిని ఇంటి దగ్గర ఒకరోజు విశ్రాంతి తీసుకున్నాడట రెండో రోజు ఉదయానికి బెల్లమైన దింపాడు మొత్తము ఏమేమి అడిగారు అవన్నీ కూడా సమస్తమైనటువంటివి పెద్ద పెద్ద గుండికలు ఘోషాడములు వాటిల్లో నిండుగా వస్తువులు చాటలు పేటలు జల్లి మొత్తము దింపేశాడు ఈ గోరిన వాళ్ళు పిలుస్తున్నాడట मुकुदरावे मंगलम् बासिंचु माने नी मणिरावे गच्छ गायल मच्छकंडिरावे गुडी गवळगोरु कोनिरा कोमलीरावे फेनम बान्चु कापी సిబుడ్డరి గోరు గండర గంధర అనుకున్నా వస్తువులు జనార్దనుడ కంగ ఆ పదార్థము అని నట్టి అని ఎవరెవరు ఏమి అడిగారు వాళ్ళకి మెదల్సల్లా రావట్లేదు ఈ తెలుసు వాడు జగదీశ్వరుడు ఏతావు వరుసనే పిలిపించి ఇచ్చారడా ఇచ్చి ఆ కుమార్తెను పిలిచి అమ్మా జగదీశ్వరుడు అనుగ్రహించాడు నీకు నీ భర్తకు కరుగనంత ధనమిచ్చాడు కనుక ఏ విధమైనటువంటి విషయానికి లోటు లేదు బుద్ధి సంపన్నతమలంగుడు దైవ భక్తి కలిగి ఉండు మీ భదన మాటలనబో అలా అది చేయాలి అలాంటి కాదు మంచి బుద్ధులు కలిగి జాగ్రత్తగా ఉండవలసినది అని అందులో దుర్యోధన తరపు వాళ్ళు అనమాట బ్రాహ్మలు ఉంటారు ఘటోత్కజునే యొక్క ప్రచారికలేమో రాక్షసులే మంచి వాళ్ళగా పెళ్లి పెద్దలుగా వేసమేసారు మీకేం కావాలో కోరు కల్పము అంటే పొడుకునేది మాకు గిల్పం ంటి మాకు రత్నగింబలి కావాలి రత్నగింబలి అట్లాగే ఏమయ్యా ఇగో ఏమిటి పదార్థములు ఏమిటి కనపడతలా వీడిపప్పు పాయసం లాల్పప్పు అవన్నీ పాయసాన్నములు లిహోర నలిహోర నలిహోర అవన్నీ చిత్రాన్నములుగుమ్మడకాయ వంకాయ వేరకాయ అరటికాయలు అసలుది ఏదయా నాగరికుల విందులో ఉండవలసిన పదార్థము లేకపోతే ప్రభువులు ముద్దెత్తరు అంటే వాళ్ళల్లో ఏదో లోపం అని చెప్పాలని వీళ్ళు వాళ్ళకి అర్థం కాలే అందులో ఒకడంటాడు వాడు రాక్షసులు ్రాహ్మలుగా మంచి వేశారు రాక్షసులు అంటారు చెప్పగారు శాకంబరీదేవి ప్రసాదము ఆంధ్రమాత గోంగోర లేకపోతే ప్రభువులు ముద్దెత్తరు పెడతాం సాములు మోపులు మోపులు పెడతాం అంటారు అట్లాగే ఏమేమి కోరారో వారన్నీ కూడా వారికి ఇస్తే కనుక శివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేసి మూడు గుడ్డు సంపాదించాడు ఏది కోరి కొడితే ఆ గుడ్డు పగల ఆ కోరిక నెరవేర సరే మూడు ఇచ్చాడు ఇంటికి భార్య ఏమండి ఏం కోరబోతున్నారు ఏమిటంటే అష్టైశ్వర్యములు ఐశ్వర్యములు కోరుతురు కానీ పాపం మా ఇంటి దగ్గర మరీ బాధపడుతున్నారండి మనకేదో కొంచెం అన్న తింట ముందు వాళ్ళకు గోరండి కష్టపడి సంపాదించి నేను ఆమె ఇంటాడు గడ్డు గుడ్డు అంటే మొత్తం గాటుగుడ్డు ఇల్లంతా తపస్సు చేసి వరం పొంది గాడి గుడ్డ ఈ గుడ్డు పోవాలన్నాడు రెండోకా కొబ్బరికాయ ఉన్న కంటితో సహా పోయింది గుడ్డు అంటే కళ్ళుతో కళ్ళు కూడా పోయినాయి మా కళ్ళు మాకు రావాలని మూడోకాయ కొట్టాడంట చివరకు మిగిలింది ఏమీ లేదు వీళ్ళకి అలాగే ఆ ఉంటూ ఉంటాయి ఆలోచనలు సిగ్గుపడిపోయారు ఆ వారితో చెప్పి వెళ్తూ ఉంటే ఆ అయ్యా చాలా పొరపాటు మీ యొక్క గొప్పతనము తెలియక మిమ్మల్ని తోలనాడాము అవమానపరిచాము కనుక మమ్మల్ని క్షమించి మా ఇంటి దగ్గర ఒకరోజు భోజనం చేసి తమరు దయచేతురు వెళ్ళండి అంటే ఆయన అన్నాడట వరం హృత వహద్వాల పంజరాంతర వ్యవస్థితి చింత అభిముఖ జనవంశ సంవాసవై అన్నాడట ముఖ్యమండి మీ ఇళ్ళ దగ్గర భోజనం చేయాలా అగ్ని హోత్రపు మధ్యలో ఉండటం మేలు నీ దగ్గర ఉండే కన్నా అంటే అంటాడట వాల భగవత్లు మీరు కరము కృషీ కింకరులు భగవత్కిం కరుల మేము దివసభ్యం వరము మేము పప్పు పై ఋషి గల వారు మేరో వైష్ణవుల పూజించు భక్తుల మేము ఖలదేఖ బంధువత్సలు మేరు మోగవచితమైన మోక్షార్థులము మేము భావిధపరులు మీరు మేము కారు మేము మీరునుగా మేము మేమే కలప మీరు మీరే చాలినంత నీరు మీరు కరులు అంటే హృషీకములు అంటే దేహములు మనస్ వాటికి సంబంధించిన వాళ్ళు మేము భగవత్ భగవత్పరులము జీవ సౌఖ్యాన్ని కోరేటటువంటి వాళ్ళం మేము అంటే ఆత్మను కడతేర్చుకునేటటువంటి మార్గం వాళ్ళము శరీరం మీద మోహం కలిగినటువంటి వారు మీరు వైష్ణవ భక్తులే మాకు పరమ లక్ష్యము మీకు బంధువులు సామాన్యమైనటువంటి బంధువులు మాకు ఆ మర్యాదలు జరగలేదు ఈ మర్యాదలు జరగలేదు ఇట్ట చేస్తే వస్తాం అట్ట చేస్తే వాడతాం కనుక మాకు అలాంటివి పనికిరావు మోక్ష పరులము మేము ధనకాంక్ష మీరు కనుక మీకు మాకు ఎప్పుడు పసగదు అదిగో పిల్లలకి ఇచ్చాను వాళ్ళు ఎలాగో ఒకలా కాలం చేస్తారు జరుపుతారు మీకు మాకు సంబంధం లేదు అని ఆ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారట ఆ వెళుతూ ఉంటే త్రో ఒక రాత్రిపూట ఒక ప్రభువు ఆపాడట ఆ స్వామి చాలా గొప్పగా విన్నాం మిమ్మల్ని గురించి ఆగండి ఇక్కడ ఏదైనా భగవత్ ప్రసంగము చెయ్యండి మీ ద్వారా వినాలి అని కుతూహలంతో ఉన్నది అని ప్రభు ఆపాడట ఆపితే అక్కడ ఆగి శరణాగత విషయమంతా కూడా చెబుతూ ఉన్నారట అప్పుడు ప్రసంగించుతూ ఉంటే మెడలో ఒక తులసి మాల వచ్చి పడిందట అయినా ఈయన భక్తి ఎలా ఉన్నదో ఏమిటో చూద్దాం కదా ఆ వెంటనే గ్రహించాడట తీసుకున్నాడు రాజు స్వామి మీకు నిశ్చలమైనటువంటి భగవద్భక్తులైతే సర్వేశ్వరుడు మీ అందు ఉండటం ఏదో ఇంకొకటి తెప్పించండి మీ మెళ్ళలో చూద్దాం లేకపోతే నీవు ఇంద్రజాలకుడు అని నేను అనుకుంటా చూద్దాము ఏది తెప్పించండి ఆడట నా ప్రయత్నంతో వచ్చిందా సరైన వాణి ఆ అనేక విధములుగా సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు పలకలేదట పలకపోతే అంటాడటోని నందానందనమోని బృందావం నిదా రంగం రుగున తొం తెచ్చి మరుగున కరి రాదు మోద మందడి చేసి నెల ఎడుమూలు తొలగి అంటేనే కోమాలి కృష్ణు సుడైన బ్రాహ్మణుని కరుణించి ఇంద్రానూ కలియుగమందు కాని తండి స్వామి సభలో ఉండి కేక పెడితే అక్షయ వస్త్రములు ఇచ్చినటువంటి వాడు మాలాకారుణకు అపారమైనటువంటి భోగములు ఇచ్చినటువంటి వాడు కనిపించుతాను నేను అవతరించుతాను అని చెబుతూ ఉన్నావే ఏది కలియుగంలో కొలిచేటటువంటి భక్తులు కనిపించవేమి అయినా ఇప్పుడు నన్ను రాజు పరీక్ష చేస్తూ ఉన్నాడు అదిగో కేర్లు కాడుతూ ఉన్నాడు వాడికి కోరికలు నెరవేర్చు నాకు ఏది మెల్లో ఆహారం కలిగేటట్లుగా అనుగ్రహించు అని కోరేటప్పటికి ఒక్కసారి వచ్చిందట ఆయన మెడలోకి మహానంద పడిపోయాడు రాజు ఆ కానీ మీ మహిమ చూడాలని చేశాను కానీ పరీక్షించడం కాదు సర్వేశ్వరుడు మీకెప్పుడు ప్రత్యక్షం అవుతాడని తెలుసు కోరుమ సంగీత కోరిక మీద కొరత కోరుమ కోరుకోండి ఏమైనా ఇస్తాను చూపిస్తా నాకు ి తండ్రి ప్రబలు సా కడగండి లక్ష్మికి సంపద నటి కర్మానుసారం భూతజయములబో సాధుర వినాశమనరించు దండి మగడు కుండరీకలోచనుడు గండికి రెప్పవోల కూర్మి నన్ను గాచుచుండా భూవరేంద్ర భూవరే రాజా నీవు నాలాంటి వాడవి జగదీశ్వరుడు ఉన్నాడు నాకే పొరంత లేదు నీ అవసరం నాకు నువ్వు ఇచ్చే ధన ధాన్యములేం అవసరం లేదు అని దీవించి ఆయన దగ్గర అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడట ఇంటికెళ్ళి భార్య బిడ్డలతో చెప్పినటువంటి వాడై ఇలా ఇలా జరిగినది అని కుమార్తె ఎలా ఇచ్చొచ్చాడు ఈ త్రోవలో జరిగినటువంటి విషయం కూడా చెప్పి ఆ బలను ఉందితో కలసి ఆ వెంకటేశ్వరులుగా మహాపురుషులు ఆ వెంకటదాస స్వామి శ్రీనివాస స్వామి విష్ణుదాస స్వామి ఎప్పుడో వెళ్ళిపోయారు వారి సన్నిధానమునకు మా తండ్రి గారు వెళ్ళినట్లుగా వీరు కూడా ఆ వైకుంఠ లోకములు శాశ్వతముగా పునరావృత్తి రహితమైనటువంటి లోకమునకు చేరిపోయారు పన్నెండు సంవత్సరాల నుంచి కథలు చెబుతూ ఉంటే కూర్చునేవారు అదివరకు అంతగా మంచి పాఠములు ఉన్నప్పుడు పలం పనులు ఇతర విషయములే కాని ఈ పన్నెండు సంవత్సరముల నుంచి వింటూ ఉన్నారు ఈ సంవత్సరం నాకు ఆ భాగ్యం లేదు చదివినటువంటి వారు విన్నటువంటి వారు చెప్పినటువంటి వారు అందరూ కూడా సర్వ సౌఖ్యములు ఆ వేణుగోపాలుడు అనుగ్రహించుగాక మంగళము మంగళము